సి వార నా కోరకే ఎంత గొప్ప శ్రమోర్చేను నీ కోరకే నా కోరకే యేసు చావు సి కోర కే కోరకే నది ఒలేము సిల్వాలో ప్రవహించే నది వాళ్ళే రాతము ఫిలువలో నుండి ప్రవహించే పాపము కడిగే మలినాము తుడిచే పాపము కడిగే మలినాము తుడిచే ఆ ప్రశాస్త రాతమే ప్రశాస్తలు వారకే నా కోరకే ఎంత గొప్ప శ్రేమ నోచేను నీ కోరకే నా కోరికే పాప శిక్ష పొంద తగి మీ మన శిక్ష ప్రాభువే సాహించేను పాపా శిక్ష తగి మన శిక్షను నలుగా గొట్ట బాడే పొడవా బడే నీకై నలుగా గొట్టా బాడే పొడవ బడే నీకై అంగీకరించు ఏ అంగీకరించు ఏలు బాపై నీ కోరకే నా కోరకే ఎంత గొప్ప శ్రమను చెడు నీ కోరకే నా కోరికే నీడే నీ పాపములోపుకో నీ పాప డాగులు తుడుచుకో నీడే నీ పాపములోపుకో నీ ఆత్మా తనవును శుద్ధి పరచుకో నీ ఆత్మా తనవును శుద్ధి పరచుకో అంగీకరి చూయేసుని అంగీకరి చూయేసుని ఏ చావు సిరకే నా కోరకే ఎంత గొప్ప శ్రేమ నోర్ చెను పాల్గొందాం మనం పరిశీలించుకుందాం ఆయన సన్నిధిలో ప్రభా నన్ను పరిశీలించిన ఆయన నాలో ఇంకేమైనా బలహీతలు చూపించండి ప్రభావ మీకు అవిధేత ఏమేమైనా చూపిస్తానో చూపించను అది ఒప్పుకొని విడిచిపెట్టాలా ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా సన్నిధికి పరిశుద్ధతతోనే రావాలా ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సగం ఏది లేదు ప్రభువా నన్ను పరిశుద్ధపరచు ప్రభువా అన్న ప్రార్థన మనకు అవసరం ఈ లోకము మనల్ని పరిశుద్ధంగా ఉండనియదు అందుకే ఈ లోకంతో మనం ముడిపడద్దు ప్రభులో స్థిరంగా మనం జీవితం నేర్చుకోవాలా థ్యాంక్ యూ గివ్ యూ ఆన్ దర్ గ్లోరి ఐ మ్యాగ్నిఫై యోర్ నేమ్ ఐ గ్లోరిఫై యోర్ నేమ్ ఐ సాంకిఫై యోర్ నేమ్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ కృతజ్ఞత रात्रिटन कृतज्ञ स्थित चलचि ఇది మీ కొరకు విరవడిన నా యొక్క శరీరం దీన్ని తీసుకున్న ప్రజలను జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు ప్రభు చెప్పండి పరశుర ఒక దేవా మీకు వందాలి నైనా మేమింక నువ్వు ఉండగా మా కొరకు మీ లోకంలోకి వచ్చినారు నైనా మేము పడాల్సిన శ్రేపా మీరు పడినారు బాబా మేం పడాల్సిన వేదన మీరు అనుభవించినారు మీరు పొందాల్సిన గాయలు మీరు పొందినారు మేము రుచి చూడాల్సిన మరణం మీరు రుచి అవన్నీ మాకు వదులు మీరు చేసినారనైనా దాన్ని బట్టి మీకు వదనాలు ఈ సమయంలో మేము అది జ్ఞాపకం తీసుకుంటున్నాం అనేదిగా మీరు చేయకపోయింటే ప్రభు మేమెం ఎన్నటికీ కూడా ప్రభు రక్షణ పొందకపోయే వాళ్ళం దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు మీకు ఎంతో కృతజ్ఞతలున్నాను అవును ప్రభు మీరాక పర్యంతరం మీ శరణంలో పాల్పొందామని మీరు మాకు చెప్పినారు మీ శరణంలో మీ రక్తాల మేము పాల్పొందాలా మీ శరణంలో ఒక భాగంగా తయారు కావాలా మీరు పరిశుద్ధులైనా కాబట్టి మేము కూడా పరిశుద్ధంగా తయారలాగునా ఇందులో పాల్పొందాలా తండ్రి అటువంటి భాగ్యాన్ని మాకు అందరికి అనుగ్రహించమని ఏ సో ప్రార్థిస్తున్నాం తల్లి రొట్టె కాస్టబాల్ చెప్పి పైకించా వదకు డినో प्रकार पात प्रभु पात्रको कृतज्ञ सचिं बड़ी नूत निबंधन रक्त दीस्क ज्ञापक ये स्तोत्र परशुदरास प्रव्वा आयु कल ला उदय गयंत्र అవును ప్రభావ మీ శరంలోని ప్రతి రక్తపు బొట్టు మా కొడుకు ఆ రీతి కార్చబడింది అవును మీ యొక్క ప్రాణాన్ని త్యాగం తీసిన అది ప్రభు అవు ప్రభా మేము దాన్ని అనుమానించాస్థితిలో అవును ప్రభావ అటువంటి రక్తంలో తండ్రి పరిశుద్ధి రక్తం ప్రభు అది అందులో సమస్త పాపం శక్తి ఉంది సమస్త రోగం నుంచి ఉడలు గడిపించే శక్తి ఉంది ఈ లోకాన్ని అసహించుకొని మిమ్మల్ని ప్రేమించే బిడగా తయారు శక్తి అందులో ఉంది అవునరాజా అటువంటి రక్తంలో మేము ఇప్పుడు పాలు మీ యొక్క నడిపింపు మాకు అందరు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను పాత్ర కాసు వాళ్ళు చేతి ప్రకటించాను పోతున్నీకులు దిగబడినవి నా నడకలు రక్త సిద్ధమైనవి నా కాలకు మేకులు దిగబడినవి నడకలు రక్త సిద్ధమైనవి ఏను నేను మొదకృతే బడినా దొరియ పిల్లను యేసు పిల్లను నేను బడినా దొరియ పిల్లను దిన దినము చనిపోవచ్చు దీన దినము చనిపోవచ్చున్నాను యేసు క్రీస్తులో బ్రతకు చున్నాను పిల్లను నేను గరియ పిల్లను స్తోత్రం ప్రభా పరిశుద్ధ మీకు వదనాలనైనా ప్రభావ మీ యొక్క శరీరత్వంలో పాల్పొందే యోగ్యతని భాగ్యని మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వదనాలు అవునరాజా మీకు ఎంతో కృతజ్ఞతలైనా ఎంతో మంది పాల్పొందలేకపోతున్నారు ప్రభావ ఎన్నో అడ్డంకులు ప్రభావ వాటిని తొలగించండి ప్రభావ నిన్ను పాల్పొందని ప్రేరేపించండి వాళ్ళ పట్ల వాళ్ళకి ఆసక్తిని అనుగ్రహించండి మిమ్మల్ని ప్రేమించేగా తయారు చేయమని ప్రార్థిస్తాను ప్రభావ ఇక్కడ తను మళ్ళీ మీకు శరీరం నిరబడింది కాబట్టి ప్రతి సమస్యని విడల్చారని నమ్ముతున్నాం అవును ప్రభా ఈ కుటుంబంలో తన విజయం ఇచ్చిన నమ్ముతున్నాం మీరు తనమల్ని మీ యొక్క శక్తిని మాకు అనుగ్రహించారని వాక్యం సార్ తనని మీరు మొదనాడు తిరిగి లేచి ఆ శక్తిని మీరు మాకు కాబట్టి మేము కూడా పునరుద్ధరణ పొందినాం నేను ఈ విషయంలో చింతించాం ధైర్యంగా మీ అందరూ ఉండి ముందు పోలాగిన సేపడని మీ కుటుంబం పట్ల మీరే ఆదరణ దామని యేసుక్రీస్ ఆదిశా కూర్చోండి రావాదేవా అన్న పాఠం పాఠం నీరా కడకై ఎదురు చూ చూచు ఎన్నో ఆత్మలను త్రిపూచు నీరా కడకై ఎదురు చూ చూచు ఎన్నో ఆత్మలను త్రిపూచుంటి రావాదేవా మా పాపములను దూగించే మా రోగములను శృంగించి తీవీ మా పాపములను భరించి తీవి మా రోషములను క్షమించి నీ ప్రేమ మా చూపిన దేవా నీ ప్రేమ మా చూపిన దేవా రావాదేవా నీ రాక ఎదురు ఎన్నో ఆత్మలను త్రిక్కుంటీ మీరాక ఎదురు చూచోచుంటీ ఎన్నో ఆత్మలను త్రిక్కోచుంటి వేదము లేదు ప్రభువానికో అందరి కొరకు మరణించి తీవి ఏ భేదము లేదు ప్రభువానికో అందరి కొరకై మరణించే తీవి మరణించి మరి నేచిన దేవా మరణించి మరి తిరిగి నేర్చిన దేవా రావాదేవా నీరాకై ఎదురు చూచూచుంటీ ఎన్నో ఆత్మలను త్రిపూచుంటి నీరాత కై ఎదురు చూచూచుంటీ ఎన్నో ఆత్మలను త్రి కూచింది ఆత్మకా అగ్ని కుమారించు పరిశుద్ధ ఆత్మ చె అభిషేకించు పరలోక అగ్ని కుమారించు పరిశుద్ధ ఆజ్ఞాచే అభిషేకించు పరలోక భాషలను నేర్పు ముదేవా పరలోక భాషలను నేర్పు ముదేవా చుచింతిన్న ఆత్మలను క్రిక్ చుం కై యదు రుచు చుచి పిన్న ఆత్మలను క్రిక్చు ఆప సు లేవాడవారి వర్షముకు మరించు ఆ కోస్తులు మరి మమ్ములేవా నెత్తూ గడవారి వర్షము కుమారించు ఆత్మాను శుద్ధినిగా చేయుదేవా ఆత్మాను శుద్ధినిగా చేయుదేవా రావాదేవా మీరాకై ఎదురు చూచోచుంది ఎన్నో ఆత్మలను తిప్పోచు వాక్యం చేసుకున్నారు మత్యసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై ఏడు వచనాలు మత్యసు వార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నుంచి ఇరవై ఏడు వచనాలు ఇది మన ప్రభు స్వయాన మాట్లాడిన మాటలు తన నోటీ ద్వారా మాట్లాడిన మాటలు కాబట్టి ఎందుకు మనము ఆయన మాటలు వినాలా తెలుగులో కూడా అట్ల ఉంది ఇంగ్లీష్ లో కూడా అటెండే ఉంది ఇంగ్లీష్ లో ఏమిందంటే నాట్ ఎవ్రీ వన్ దట్ సైత్ అండ్ మీ లార్డ్ లార్డ్ షాల్ ఎంటర్ ఇన్ టు దింగ్డమ్ ఆఫ్ But he that doeth the will of my father which is in heaven chaala mukhyamaina vakyam dennida konche shape manam samayam gadtham ninge samanchide endante evaraithe tanri chittanni neraveyustaro vallae parluga rajyatte praveshistharu anna vishayandi kaavati evaraithe tanri chittanni neraveyustaro vallu em jarutadi 22 avashamlo many will say unto me in that day lord lord have we not prophesied in thy name And in thy name have cast out devils, and in thy name done many wonderful works. And then will I profess unto them, I never knew you, depart from me, ye that worketh iniquity. Akramamu chayi vahar la ra, antiladu. Kabati, iphone maanam joush chula avasinna vahakya vahena tte akramanthi kabanshi. Akramamu ane amsham, leka, nir yavaro na akne liyehdu ane tte, ikada irubay akkutra vahshnavila yeem joushthara matte, mosappoi naru. మోసపోవుట అని కూడా అనుకోవచ్చు ఈ వాక్యాన్ని మనం మోసపోయిన వాళ్ళ జీవితము అని కూడా చెప్పుకోవచ్చు ఈ వాక్యం కాబట్టి ఒకరోజు మోసపోయినాక చాలా బాధాకరంగా ఉంటుంది ఉదాహరణకి అంత అయిపోయినాక అరే మోసపోయినమే అంటే నిశాత స్థితి కదా హెల్ప్లెస్ సిచ్యువేషన్ ఇంకా మోసపోయినాక ఇంకేముంటది ఎంత ప్రయత్నించినా మోసపోయినాం కాబట్టి మోసపోకుండా ఉండడం కొరకు ప్రయాసపడాలన్న దృక్పథంతో ఆ యొక్క అంశంతో మనం ఈ యొక్క వాక్యాన్ని గణించాల కాబట్టి ఇప్పుడు నేను తెలుగులో కొంచెం జాగ్రత్తగా చదువుతున్నట్టు కొన్ని పదాలు మీరు వినండి మొదటిదిగా ఇరవై ఒకటో వర్షంలో ప్రభు సాధారణంగా మనము ప్రభుని పిలుస్తూ ప్రార్థన చేసినప్పుడు ప్రభు ప్రభు అని అను కదా ఒక్కసారి ప్రభు అంటాం ఏసయ ఏసు ప్రభు మీకే వందంట ప్రభు ప్రభు ప్రభా అంటే ఏదో అనుమానమునట్టే కదా కాబట్టి ఒక గుంపు వాళ్ళు ప్రభు ప్రభు అంటారంట అంటే ప్రార్థన చేసినప్పుడు ప్రభు అన్నప్పుడు నీకు ఎక్కడలేని విశ్వాసము ఆయన మీద ఎక్కడని ఆధారపడాలన్న తపన ఉంటది ఒక్కసారి ప్రభు అని పిలిచినప్పుడు అంటే ఏంటంటే ప్రభు అంటే నన్ను పరిపాలించేవాడు అర్థం లాడ్ అంటే నన్ను పరిపాలించేవాడు రూలర్ ఆఫ్ మై లైఫ్ అంటాం కాబట్టి ప్రభువా అని ఒకసారి పిలిస్తే నువ్వు ఎక్కడని ఆసక్తితో ఆయనకి సంపూర్ణంగా సమర్పించుకున్న వాడిలాగా ప్రార్థన చేస్తావు ప్రభు ప్రభు అంటే అది సమర్పించుకునేది కాదు అంటే ఎంట ఆసక్తితో కాదు ఇంకేదో ప్రయాసంతో ఎంట పడుతున్నట్టుంది గాని నిండు మనసుతో ఎంటబడుతున్నట్టు కాదు కాబట్టి అట్లా ప్రార్థన చేసేవాళ్ళు పర్లవరాజుల్లో ప్రవహించలేడు ప్రతివాడు అటువంటి తపన కలిగిన అట్లా కేవలము ఏదో సంపాదించుకుందాం అన్న తపనగలిగిన వాడు ప్రార్థిస్తే ఎట్టి పరిస్థితి తర్వాత మనకి కొంతకాలం కింద దేవుడు బయటపరిచింది ప్రభు ప్రభ్వా అనేది రెండు సహిస్తావు గుంపులని సర్పంగా తెల్ల గురించి మనం ధ్యాని కొంతకాలం కింద ధ్యానించినాం బైబుల్లో మనం చూస్తా ఉంటాము రెండు సార్లు ఈ రీతిగా పదాలుగా అనిపించినప్పుడు అవి రెండు మతపరమైన గుంపులకి సాదృశ్యం అని ప్రభుత్వం మనం చూపించింది బబులోను కూలేను కూలేను అని రెండు సార్లు అనిపిస్తుంది ప్రకణ గ్రంథాలు బబులోను కూలేను సరిపోతుంది ఒకసారి రెండు సార్లు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలా బాబులోన్ ఈ ఫాలెన్ అండ్ ఫాలెన్ అని టూ టైమ్స్ ఉంటుంది అక్కడ ఒకసారి సరిపోతుంది కదా అంటే అక్కడ రెండు చిహ్నాలు చూపిస్తుంట రెండు సింపుల్స్ చూపిస్తుంటే రెండు బైబిలో అనేది డివైడ్ అయిపోయింది బబులోన్ అనేది విభజింపబడింది ఇట్ ఈస్ డివైల్డ్ ద సిటీ త్రీ పార్ట్స్ అని కూడా మనం ప్రకటన గ్రంథాలు చూసినాం ఒకరోజు వాక్యం వెరీ రీసెంట్లీ ఆ మహాపట్టణము మూడుగా విభజింపబడింది అని కూడా చూసినాం మనం కాబట్టి పరుశుత పట్టణము మూడుగా విభజిపబడడం బైబిల్లోను మూడుగా విభజింపబడడం అన్నప్పుడు అవి మూడు గుంపుల్లాగా డివైడ్ అయిపోయినాయి అని కూడా మనం చూసినాం కాబట్టి ఇక్కడ రెండు గుంపులుగా కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ చాలా క్లియర్ కానీ మూడవ గుంపు గురించి ఇక్కడ ఏం చెప్తున్నట్టే నా తండ్రి చిత్తము ప్రకారము చెయ్యివాడే ప్రవేశించిన మూడవ గుంపు ప్రవ్వా ప్రభా అని పిలిచే అని నన్ను పిలిచి ప్రతివాడును పలు రైతుల్లో ప్రవేశింపాడు గాని పర్లోక మంది నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించాడు కాబట్టి తండ్రి చిత్తం ప్రకారంగా చేయవాడే తప్పక ప్రవేశిస్తాడు కాబట్టి తండ్రి చిత్తం గురించి మనము ఏం చేసుకుంటాం చెప్పండి తండ్రి స్థితం ఏం చెప్పండి కొలసీల రాష్ట్ర చాలా క్లియర్ చేస్తాం చాలా నా దేవుడి నా జీవితంలో దేవుడి చిత్తం ఏందో అర్థం కావట్లేదు మీరు ప్రార్థన చేసి తెలుసుకొని నాకు చెప్పండి ప్రాధాన్యత కదా మీరు క్రీస్తు అదే కులసీల రాష్ట్ర పత్రిక మూడో దేవులు ఉంటుంది అది మీరు క్రీస్తు కూడా లేపబడిన వాళ్ళైతే పైన వాటిలో ఎదురు చూడండి అండి అంటే రక్షింపబడ్డ వాళ్ళ జీవితం ఎప్పుడు పైన వాటిని చూడాలి ఈ లోకంలో ఉన్న వాటిని చూడాలనేది అది చెప్తుంది కానీ ఫస్ట్ చాప్టర్లు ఏముందంటే దేవుని దయా వరదులుట ప్రభు దయా వరదులుట దేవుని చిత్తం అని ఫస్ట్ చాప్టర్ లో ప్రభు దయా కుమారుని జ్ఞానమందు వరదులుట తండ్రి చిత్తం అనుకుంటుంది అక్కడ కాబట్టి యేసు గురించి ఆయన చెప్పే మాటలు గైకొని వాటిలో వర్ధిల్లుట దేవుని చిత్తం అని అక్కడ మనం చూస్తాం కాబట్టి తండ్రి చిత్తం ఏందంటే తమరణి స్వరం వినడం కుమారుని స్వరం వినకపోతే ఆయన చిత్తం లేనట్టు తండ్రి ఎందుకంటే తండ్రి తన చిత్తాన్ని తన కుమరం ద్వారా నిర్వర్తించండి నెరవేర్చింది ఈ లోకంలో ఎవరిని రశించుకోవడం తనకి ఇష్టం లేదు కాబట్టి తన కుమారుణి పంపించండి ఆయన చిత్తం నెరవేర్చుకోవడం నశించుకోన వాళ్ళని వెలిగి రక్షించకుడు మనుషు కుమారు ఈ లోకంలో పంపబడను కాబట్టి తండ్రి చిత్తం అది నశించిపోయే వాళ్ళు నశింపడం అది కేవలం మన ప్రభు ద్వారానే జరుగుతుంది అన్న విషయం జ్ఞాపకేస్తుంది కాబట్టి నువ్వు నశించిపోకుండా ఉండాలని చివరి వరకంటే ఆయన వాక్యం వినాల ఆయన స్వరం వినాలనేది తండ్రి చిత్తం కాబట్టి కొన్ని నేను మీకు అవి డీటెయిల్ చూస్తాను చూడండి యూహానుసువార్త ఎనిమిదవ ద్ అధ్యాయము ముప్పై ఒకటవ వచనం వ్యూహానుసువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై వచనంలో కాబట్టి చూడండి ఏసు అంటున్నాడు ఇప్పుడు మన ప్రభు మాట్లాడుతుండేమని కాబట్టి చూడండి మీరు నా వాక్యం ఎవరు వాక్యం ఏడు నా వాక్యం అంటే ఈ వాక్యం అంతా మీరు నా వాక్యం నిలిచిన వారైతే నిలిచిన వారైతే చూడండి అది పాయింట్ తండ్రి సిద్ధం ఏదో ఇప్పుడు మీకు అర్థం కావాలా భు వాక్యమంతు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉంది చూడండి నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యము సత్యము గ్రహించదు అది పాయింట్ కంటి చిత్రం ఏంటంటే మనం అందరం చివరి వరకు సత్యం గ్రహించాలా సత్యమే గ్రహించాలంటే నా వాక్కుని నిలబడాల గైకృఢం వేరే నిలవడం ఇది పాయింట్ మీకు బాగా అర్థం కాదా అందుకే ఒకసారి చూడండి యాకబ రాష్ట్ర పత్రిక వాక్యంలో ఉండడం ఏది వాక్యం గాయకరణమేది మొదటి అధ్యాయము యాక రాష్ట్ర మొదటి అధ్యాయము ఇరవై రెండో వచనం చూడండి మీరు వినవారే మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు చూడండి వినేవాళ్ళు మోసపోతారు మనం మోసానికి సంబంధించిన వాక్యం ధ్యానిస్తాం ఈరోజు కేవలం వినేవాళ్ళు మోసపోవచ్చు అని చెప్తుంది వాక్యం కాబట్టి మీరు వినవారే మోస వినివారండి వా చూడండి ప్రవర్తించాల పాయింట్ అది క్రిస్టియానిటీలో ఈరోజు ఎందుకు బ్యాడ్ బిహేవియర్ ఉందంటే వాళ్ళు వాక్యం ప్రకారంగా ప్రవర్తించరు వింటరు సండేస్ వింటరు మండేస్ వింటరు సెవెన్ డేస్ వింటరు ఎక్కడ పడితే అక్కడ అవకాశాలు వింటారు టెలివిజన్స్లో వింటారు రేడియోస్ అలా వింటారు ఇంటర్నెట్ లో వింటారు పబ్లిక్ స్పీచర్స్ వింటారు ప్రతి స్థలంలో వింటారు కానీ ప్రవర్తించరు క్రిస్టియన్స్ బిహేవింగ్ బ్యాడ్లీ ప్రపంచం అంతటా ఎందుకంటే వాళ్ళు వింటున్నారు కానీ దాని ప్రకారంగా ప్రవర్తిస్తలేరు అంటే ఇంగ్లీష్ లో మంచి ప్రవర్తించడం అంటే ఏంటంటే బీనాట్ హీరర్ సార్ మొదలసారి డూర్స్ బి డూవర్స్ ఆఫ్ ద వర్డ్ మీరు కేవలం వినేవారే ఉండక దాని పాటించేవారనుంది అక్కడ ఏముంది ప్రవర్తించడం అని ఉంది కదా నువ్వు చదివిన ప్రవర్తించడం ప్రవర్తన అంటే బిహేవియర్ పాటించడం అంటే ప్రాక్టీస్ అమలుపరచడం మీ లైఫ్ లో కాబట్టి వాక్యాన్ని కేవలం వినేవారే కాకుండా వినేవాడు మోసపోతాడు అని కూడాంది వాక్యం నువ్వు పాటించకపోతే మోసపోతావు మనతో పాటు నాకు ఈ విషయం ఒకటి ఎప్పుడు బాధాకరంగా ఉంటుంది ఏంటంటే ఒకనొక టైంలో టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పీపుల్ వినట్టుంది మన బైబుల్ స్టడీ టూ త్రీ హండ్రెడ్ పీపుల్ వినట్లు చాలా మరే చర్చ్ ఇంకా నడుస్తుంది ఏంటి అంటే చర్చ్ లాగానే ఉండేది బైబిల్ స్టడీ కూడా చాలా గంభీరంగా ఉండేది కానీ క్రమేణ ఏమైందో తెలుసు త్రీ ఏం జరిగింది ఏం జరిగింది అనేది తర్వాత చూపిస్తా నేను అటువంటిది గతంలో కూడా జరిగింది ఒకటి చూడాలి వాక్యం కొరింతలు రాసిన మొదటి పత్రికలో కూడా అట్లనే జరిగింది కాబట్టి మన కాలంలో కూడా జరుగుతూ ఉంటది ఎందుకంటే ప్రభు మనకు చూపించిన వాక్యంలో గతంలో జరిగిన వాటిని తిరిగి తీసుకొస్తా తిరిగి తీసుకొస్తా తిరిగి రప్పిస్తా తిరిగి రప్పిస్తాడు కాబట్టి కొని తెల్ మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము ఆరో వర్షంలో పౌలు ఒక విషయాన్ని చేస్తాడు పౌలు ప్రభుని గుడ్డిగా స్వీకరించలే ఆయన కేవలము దర్శనం చేసి కొత్తగా వాక్యం చెప్పుకుంటూ పోయింది కాదు ఆయన ఒక రోజు ప్రభుని దర్శన దర్శన చూసారు కదా మధ్యాహ్న కాలం నమస్క మార్గంలో పోతున్నప్పుడు మన ప్రభు కనిపించిన సౌలా సవలా నువ్వు నా నేల హింసించున్నా అని మాట్లాడినప్పుడు జరిగిన ఆ యొక్క విషయం గురించి దాని పౌలు ఏం చేసిండే రక్షణ పొందినాక తన తల్లని మీరు చేపెట్టి ప్రార్థించినాక కళ్ల పొరలు పాడిపోయినాక పరుషుధాత్మస్తా తర్వాత బాప్సం బదుకుంటాడు ఇవన్నీ దాని తర్వాత ఏం చేసిండంటే పౌలు చరిత్రలో చూస్తే ఆయన తిరిగి వాపస్ ఎరుసలేంకి పోయి ఆయన నిజంగా లేచిండా లేదా అంటే ఇక మీద నేను వాక్యం చెప్పాలంటే ఆధారాలతో పాటు చెప్పాలా అని పోయి ఎవరైనా చూసినారో వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసిండు అది మీకు ఎవరు తెలియదు అది విషయం గురించి చెప్తున్నాను ఇదే వాక్యం ఉంది ఆయన ఇంటర్వ్యూ చేసినట్లున్నది ఇక్కడ వాక్యం పదిహేనవ అధ్యాయం ఆరో వర్షంలో అదే ఉంది ఆయన ఎవరెవరు ఆయనని చూసినరో తిరిగి లేచినాక వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసిండు ఇంటర్వ్యూ చేసినాక అప్పుడు ఆయనకి ఆధారం వచ్చింది ఇప్పుడు నన్ను ఎవరు అడిగినా కానీ నేను ధైర్యంగా చెప్పగలను ఇప్పుడు ఒకరు చూసిండ్రు ఇంకొకటి చూసిండంటే ఎవ్వరు నమ్మడు ఒకేసారి ఐదు వందల మంది చూసిండ్రు దర్శరీతిగా కాదు కలల రూపకం కాదు బాహాటంగా దినంలో అతనితో పాటు కూర్చొని అతనితో పాటు భోజనం చేసిండ్రు అని కూడా వాక్యం చెప్తున్నాయి కాబట్టి ఈ మొదటి కొరతలు రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం ఆరో వర్షంలో ఏమని చెప్తారంటే చదవండి అటు పిమ్మట అది ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఐదు వందలకు ఎక్కువైన సహోదరులు అంటే ఐదు వందల కంటే ఇంకెక్కువ మంది ఉన్నారు సాధారణంగా బైబుల్లో మనం ఒక చూస్తూ ఉంటాం ఎప్పుడు పురుషుల గురించి చెప్తుంటారు కానీ స్త్రీల గురించి చెప్పారు ఇప్పుడు వీళ్ళంతా వాళ్ళ భార్యలు లేకుండా పోయింటారు అక్కడికి అప్రాక్సిమేట్ గా ఉండొచ్చు కదా పెళ్ళైన వాళ్ళు ఉన్న గానీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మంది లేడీస్ ఉండాలి కాబట్టి ఫైవ్ హండ్రెడ్ బ్రదర్స్ అని ఉంది కదా అక్కడ ఎక్కువైనా సహోదరులు ఉంది అంటే హండ్రెడ్ బ్రదర్స్ ఏ ఉంటే ఇంకా సిస్టర్స్ గురించి అక్కడ చెప్పబడలేదు కానీ సిస్టర్స్ కూడా ఖచ్చితంగా ఉంటారు అంటే మోర్ దెన్ ఫైవ్ పీపుల్ ఆయన చూసిండ్రు మీరు చెప్పండి ఎప్పుడు చూసిండ్రు ఎవరని చెప్పగలరా ఆయన వాళ్ళందరికి కనిపించక తిరిగి వెళ్ళిపోకున్నప్పుడు ఫర్లోకానికి అప్పుడు వాళ్ళందరితో ఒకేసారి మాట్లాడుతున్నాడు ఏమన్నా మాట్లాడుతున్నాడు మీకు తెలుసా లూకాసు వార్త ఉంటుంది చూడండి లూకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం వచనంలో నీకు చిన్న మ్యాథమెటిక్స్ లెక్క చెప్తాను ఇప్పుడు ఎవరు మ్యాథమెటిక్స్ లో ఫాస్ట్ ఉన్నారో చూసాం మ్యాథ్స్ నీకు వస్తాయి మీరు మీరు వినాలా కేర్ఫుల్ పెన్సిల్ పేపర్ తీసుకుంటే అగటా చేసి చెప్పాల మ్యాథమెటిక్స్ ఇరవై నాలుగవ అధ్యాయము నలభై తొమ్మిదవ వర్షంలో ఆ ఐదు వందల మందికి అంటే ఐదు వందల మంది కంటే ఎక్కువ మందికి ఆయన ఒక విషయం చెప్పిండు ఏం విషయం మీరు వినాలా చదండి వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనం చూడండి తండ్రి వాగ్దానం గురించి చెప్తుండ అక్కడ ఇదిగో నా తండ్రి వాగ్దానము ఏ నా వాగ్దానం చూడండి అక్కడ నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీది పంపుతున్నాను మీరు పైనుండి శక్తి అంటే పరశురాత్మాభిషేకం పొందే వరకు పట్టణంలో నిలిచి చూడండి ఎవరితో చెప్పారు అందరితో చెప్తున్నాడు ఐదు మించిన వాళ్ళు వీళ్ళు కాబట్టి ఐదు అంటే మనం ఐదు వందల అంటే మనకి ఎగ్జాక్ట్ కాలిక్యులేషన్ తెలియదు కాబట్టి ఒక కనీసం ఫైవ్ అనుకుందాం కరెక్ట్ ఫైవ్ హండ్రెడ్ కాబట్టి ఫైవ్ పీపుల్ కి ఆయన చెప్పిండి ఏంటంటే మీరు పట్టణంలోనే ఉండండి తండ్రి వాగ్దానాన్ని మీదకి రప్పిస్తున్నాను అయినది పైనుంచి మీరు శక్తిని పొందబోతున్నాను అంటే వాళ్ళకి ప్రామిస్ అది వాగ్దానం ఆయన నమదైన వాడు ఆయన ప్రామిస్ చేసి ఫైవ్ హండ్రెడ్ పీపుల్ కి అట్లీస్ అంటే ఫైవ్ కంటే ఎక్కువ ఉన్నారు ఫైవ్ హండ్రెడ్ పీపుల్ అట్లీస్ట్ ప్రామిస్ చేసి మీకు హోలీ స్పిరిట్ అభిషేకం ఇస్తాను మీరు పట్టణం ఉండండి అంటే మీరు ఎవరైనా ఎప్పుడైనా గ్రహించా వీళ్ళు నిజంగా ఉన్నారా పట్టణంలో ఐదు మంది మనం ఎక్కడ విన్నాం కదా చూడండి అపుస్త కార్యము మొదటి అధ్యాయము పదిహేనవ వర్షంలో ఎంత మంది ఉన్నారు ఐదవ వచ్చ మొదటి అధ్యాయము పదిహేనవ వచ్చినం ఆ ప్రామిస్ ఆ వాగ్దానం కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారు చూడండి ఉందా ఎంత చదవల్సిందో సరే ఆ కాలం అందు ఇంచుమించు నూట ఇరవై మంది సహోదరుల ఉంది అక్కడ కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా నేను సహోదరులారా యేసుని హా రోజు చూపిన హరిశుద్ధాత్మ దావి ద్వారా లేఖనము చార్స్టర్ అదే అది ఇస్కర్ గీత గురించి మాట్లాడుతున్నాడు అక్కడ గానీ అయితే అక్కడ ఇంచుమించు నూట మంది ఉంది లేదు అప్రాక్సిమేట్ అంటే ఇంచుమించు అంటే దగ్గర దగ్గర అని కదా english that meaning do these peter stood up in the test of the bicycle all together the number of means for that all 120 ha all together unda kada inch means <laughs> ante nearly anartham telugula akkade emo all together ante andaru kalisi enta cheyadam chusaru bra andike calculation chestakapude chala careful gundala manam sare telugula inch minchu 120 mandi sahodarna undi sahoda sthriluda rakada magdalene maria undi thalli aina maria undi ఇంకెంత మంది స్త్రీల గురించి మనకు తెలుసు చాలా మంది స్త్రీలు తెలుసు మనకి అక్కడ ఆ పుస్తకాలలో చూస్తాం చాలా మంది స్త్రీల గురించి అక్కడ మనం కానీ అప్రాక్సి ఇంచుమించు అంటే నూట మంది ఉన్నారు ఇప్పుడు నేను మీకు మ్యాథమెటిక్స్ లెక్క చెప్తున్నాను ఆయన వాగ్దానం ఎంతమంది చేసిండు చేసే టైంకి ఎంతమంది ఉన్నారు ఫైవ్ మంది ఉన్నారు ఆ వాగ్దానం పొందుకుంది ఎంతమంది దాన్ని మైనస్ చేయండి టూ ఎయిటీ మాయమైపోయారు మంది పొగపునరు ఆ వాగ్దానం ఆ రోజులలో ఎందుకు పోగొట్టుకున్నారంటే బాగా అర్థం చేసుకోండి ఎందుకు పోగొట్టుకుంటున్నారంటే డిజోబీడియన్స్ అవిశ్వాసం అవిధేయత లోకమైన జీవితం అవిధేయత దారి ఆయన వాగ్దానం చేసేడు ఈ పట్టణం విడిచిపెట్టద్దంటే నేను అనుకుంటాను ఖచ్చితంగా వాళ్ళు విడిచిపెట్టి ఇంకెక్కడ పట్టణానికి పోయించాడు బిజినెస్ కో దేనికో ఏదో పని మీద పోయినలా ఆ టైంలో ఒరిటే పేతుల దగ్గర వాళ్ళు వాళ్ళేమో వాళ్ళు కూడా ప్రసాదం పొందుకుంటలేమో మంచి అవకాశం వాళ్ళ లైఫ్ లో పోగొట్టుకున్నారు ఇవన్నీ తిరిగి తిరిగి నెరవేర్తనే ఉంటాయి మనుషులు దేవుడిచ్చిన వాగ్దానం అంటే అప్పటి వరకు మంచిగా నమ్మినారు ప్రభుని కళ్ళర చూసిరు కదా ఆయన పునరుద్ధానం అయినాక ఎంతో మంది కనిపించినప్పుడు కళ్ళర చూస్తే ఐదు వందల మంది ఐదు వందల మందిగా కదా టూ మిస్ అయిపోయినారు ఆ వాగ్దానం వర్ష వరకు ఎందుకు పొందలేకపోయినారు ఆ పట్టణంలో లేరు అంటే ఆ విధేయత అవిధేయత వల్ల మోసపోతున్నారు క్రైస్తవులు యుగ సమాప్తికి వచ్చినప్పటికి అవిధేత వల్ల మోసపోతున్నారు విషయాన్ని నేను మీకు చూపిస్తాను సరే ఎట్లయితే దాని మీకు కొంచెం ధీర్గా చూపిస్తాను తీతుకు పత్రిక పదహారవా వచనంలో అది రీజన్ ఆ కారణం ఉంది ఎందుకు వాళ్ళు ఆ వాదనని పోగొట్టున్నారు చివరికి వచ్చినప్పుడు కూడా యుగ సమాప్తికి కూడా చాలా మంది పోగొట్టుకుంటారు కడవరి వర్షం మనం పదహారవ మొదటి పత్రిక ఆరు చూడండి అది కాదు పదహారు చదవండి అందులో మొదటిది పదహారు అది కరెక్ట్ అది వాక్యం చూడండి ఎందుకు మోసపోతారు ఎందుకు వాగ్దానం పోగొట్టుకున్నారు లైఫ్ లో కేవలం హండ్రెడ్ అండ్ ట్వంటీ పీపుల్ పొందుకున్నారు టూ హండ్రెడ్ అండ్ పట్టి పెద్ద నంబర్ కదా టూ అంటే హండ్రెడ్ టైమ్స్ వన్ తో కంపేర్ చేస్తే వన్ ట్వంటీ ప్లస్ వన్ లో ఇంకొక ఫార్టీ టూ అంటే హండ్రెడ్ మోర్ దెన్ హండ్రెడ్ పర్సెంట్ పీపుల్ పోగొట్టుకున్నారు ఆ వాగ్దానాన్ని మోసపోయిన అంటే కంపేర్ చేస్తే హండ్రెడ్ అండ్ ప్లస్ టైమ్స్ కాబట్టి ఎందుకు మోసపోయారు అంటే తీసుకురాసిన పత్రికలు చూస్తున్నాము మొదటి పదహారంలో చూడు మనసారి దేవుని ఎరుగుతు చెప్పుకుందరు గాని అసహ్యులు అసహ్యులు అవి సత్కార్యం విషయమై ఉండి తమ క్రియల వలన ఆయనను చూడండి ఆయనను ఎరుగమన్న అని అన్నట్టున్నారు అది కాబట్టి దేవుని ఎరిగి ఉన్నామని తెలిసి కూడా ఆయనని తృణీకరించు అని చెప్తుంది వాక్యం ఎందుకు వాగ్దాన్ని పోగొట్టుకున్నారు అంటే వాళ్ళు మేము ఎట్లా పత్తిగలైన ఉన్నాంలే ఎట్లా ప్రార్థన చేసినాంలే ఎట్లా వర్షం చేసినాంలే అని అనుకుంటున్నారు కాని ఆయన తృణీకరించు వాళ్ళ క్రియల రూపకంగా అని ఇక్కడ జ్ఞాపకం చేస్తుండే అందుకే మోసపోయే వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే నేను రాస్తున్న పాయింట్స్ ఈరోజు ఎట్లా మోసపోతారు ముఖ్యంగా ఇప్పుడు చూసినట్టు ఈ తీర్తుకు రాష్ట పత్రికలో దేవుడి గురించి తెలుసు అనుకుంటారు కానీ తెలియదు అంటే ఈ దీని ఏమంటారు మనం ఏమంటాం టూత్పాలిషన్ చూసినావు పై పైకి అంటాం చూసినావు మన భాషలో ఎప్పుడైనా బుట్ పాలిషర్ ఉపరుపర్ ఉపరుపర్ క్రైస్తవ అంటే వీళ్ళకి వాక్యము పై పైనే తెలిసినట్టు వాక్యపు లోతు తెలియదు దీని లో సూపర్ స్పిషియల్ లైఫ్ అంటాం క్రైస్తవ జీవితం బయటికి ఇట్లా పై పైకి క్రైస్తవలా కనిపిస్తారు కానీ వాళ్ళకి నిజంగా దేవుని వాక్యం తెలియదు ఎక్కడ ఏముందో కూడా తెలియదు వాళ్ళకి అదే పైకి భక్తి గలవారు గాని దాని శక్తిని ఆశ్రయించేవారు ఆయన ఎందుకు ఆశ్రయించలేదు వాళ్ళ వాగ్దానం శక్తి ఇస్తాననే చెప్పిండు కదా ఆయన వాళ్ళు దాన్ని పోగొట్టుకున్నారు కాబట్టి వీళ్ళు పై భక్తి కనిపించే లేక పై వాక్యంలో ఉన్నవాళ్ళు దాన్ని ఈ వారం వింటారు వచ్చే వారం మర్చిపోతారు ఎందుకంటే దే ఆర్ ఓన్లీ హియర్స్ దే ఆర్ నాట్ డూవర్స్ నువ్వు వాక్యాన్ని పాటించకపోతే దాన్ని కష్టంగా మర్చిపోతావని చెప్తున్నాడు కాబట్టి మొదటి గురగణం ఏంటంటే పైకి భక్తి గలవారు లేక పై పైకే వాక్యం తెలుసుకున్నవారు దాని లోతులో లేనివారు రెండవది ఏంటంటే వీరికి సువార్త అంటే ఆసక్తి లేదు నువ్వు పరుశురా పొందుకుంటే నీకు తెలిసే ఆసక్తి సువార్త ఎందుకు మనం ప్రకటించాలా సేవ ఎందుకు చేయాలా మనుషులకి ఎందుకు రక్షణ ప్రకటించాలా రక్షణ సందేశం ప్రకటించాలన్న ఆశ నీకుంటది పై ఉండే వాడికి ఆశ ఉండదు అన్నట్టు కాబట్టి పైకి భక్తి ఉన్న వాళ్ళకి సువార్త రక్షణ సందేశము అంటే ఆసక్తి వాళ్ళకు ఉండదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం మూడవదిగా ఏ రోజు వాళ్ళు వ్యక్తిగతంగా వారిని వారు పరిశీలించుకోరు ఎగ్జామిన్ చేసుకోరు నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు ప్రభావ నాలో ఏం బలవుతున్నాయో చెప్పు ప్రభు అన్న ప్రార్థన వాళ్ళకు రాదు మనం అందుకే మళ్ళీ తీసుకునే సమయంలో కొరత రాష్ట్ర పత్రికలు కదా అది మనం మొదటి పత్రిక పదమూడవ అధ్యాయంలో ఇస్తామా వాళ్ళకు సంబంధించిన పోదా అక్కడ చెప్తాడు కదా పౌన్ మనం మనం పరిశీలించుకోవడానికి కొరకు అవకాశం అంటాడు ప్రతిసారి నువ్వు ప్రార్థనలకు వచ్చినప్పుడు నువ్వు పరిశీలించుకోవాలి ఉద్దగా ఏదో విజయించుకుంటున్నా కానీ ప్రభు నన్ను ఒకసారి పరిశీలించు ప్రభు ఈ రోజు నాలో ఏం బలంతులు ఉన్నాయి అని ప్రార్థన కాబట్టి నిజమైన క్రైస్తవుడు ప్రతి క్షణము వాడిలో ఏమన్నా బలంతులు ఉన్నాయేమో వాటిని సరి చేసుకుంటా ఉంటాడు ప్రార్థన జీవితంలో జ్ఞాపకం చేయబడవా నాకు చూపించి ప్రతి క్షణము పాపక్షమాపణ పొందుకుంటూ వారు సంపూర్ణ అవటంకు సాగిపోతా ఉంటాం క్రైస్తవ జీవితం అది ఈ సూపర్ఫిషియల్ గా జీవించే మోసపోయే వాళ్ళు ఇవి నేను ఎట్లా భక్తి గారు మీకు ఇంకొంచెం కొంచెం లోతులకు చూపించి నేను వాక్యం చూపిస్తాను ఈ బతిగా ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి పైకి బత్తిగా ఉండే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటది అనేది నేను మీకు చూపిస్తాను వాళ్ళు ఇంకా మోసపోతారు ఏంటంటే నా దగ్గర శక్తి ఉందనుకుంటారు ఎందుకు మోసపోతారు అనేది మీకు తెలుసు వాళ్ళు మోసపుచ్చే ఆత్మ కదా కాబట్టి మతస్సు మీరు వెళ్ళిపోండి ఇప్పుడు మత వార్త అధ్యాయం వర్షనం వర్షనం వెంబడి వచనం మనం చూస్తాము ఏడవ అధ్యాయం ఇరవై నుంచి చూస్తున్నాం మనము తండ్రి చిత్తం ప్రకారము చేయని వారు వీళ్ళందరూ మోసపోయిన వాళ్ళు కాబట్టి ఇరవై రెండో వర్షంలో ఈ విషయాన్ని మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు ఆ దినందు అన్నప్పుడు మీకు తెలుసు ఒక దినం అంటూ ఉంటది ఆ దినమే తెలుస్తుంది ఎవడు మోసపోయింటే ఎవడు మోసపోలేదు అంతే కదా ఇప్పుడు మోసపోయినాకనే తెలుస్తుంది మోసంలో ఉన్నవాడికి తెలియదు వాడు మోకాళ్ళ మీద ఉండి పరిశీలించుకుంటేంత వరకు తెలియదు కానీ మొత్తానికి మోసపోయినాక అప్పుడు తెలుస్తుంది ఏ దినము ఒక దినం అంటూ వస్తుంది అని మనం తీర్పు దినం అంటాం కదా తీర్పు దినం శ్రమ దినం కూడా అంటాం శ్రమ వచ్చి నేను కొట్టిపోయినాకనే కాదే బుద్ధి తెచ్చుకుంటాం అప్పటి నువ్వు మోసపోయినట్లే కదా కాబట్టి ఆ దిన ముందు అనేకులు ఒక్కడు కాదు ఇందాక మనం తీసినాం అని కదా మినీ మినీ అంటే లెక్కకు మించిన వాళ్ళు అన్నట్టు అనేకులు నన్ను నన్ను చూచి ప్రభ్వా ప్రభా మళ్ళా సెకండ్ టైం అంటాడు ప్రవ్వా ప్రవ్వా అంటే అనేకులలో రెండు గుంపులు ఉంటాయని చెప్తున్నాడు అక్కడ ప్రవ్వా ప్రవ్వా మేము నీ నామం ప్రవచించలేదా చూడండి పైకి బత్తి ఆయన నామం వాడుకున్నారు ఆయన నామం ప్రవచించరు ప్రవచించేవాడు ఎందుకు ప్రభునందు లేకపోయినట్టు చూపిస్తాను ఎందుకు లేడో నీ నామామ్మ దయంలో వెలవట్లేదా అంటే వీడు శక్తి ఉందనుకుంటుండు శక్తి లేదు కానీ శక్తి ఉంది అనుకుంటున్నాడు దయలు ఎట్లా ఆయన నామాన దయాలు వరుకుతాయి మనకు తెలుసు ఖచ్చితంగా తెలుసు ఆయన నామాం దయ్యం గజ గజ మనుషులు విడిచిపోతాయి కానీ నీ స్థితి ఏంది నువ్వు ప్రార్థన చేస్తే దయాలు పోతాయి నువ్వు అనుకుంటున్నావు కానీ నువ్వు మోసపోయినవు అన్న విషయాన్ని నువ్వు ఎప్పుడు గ్రహించగలవు ఆ ఒకరోజు గ్రహించగలవు నా సేవలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయనేసి చాలా మంది అనుకుంటారు కానీ నువ్వు మోసపోయినవారిని నువ్వు ఎటగ్రహించగలవు ఆ రోజు తెలుసుకుంటావు ఆ రోజు తెలుసుకోకుండా ఉండాలంటే అందుకే నీకు ఇది ముందుగానే ఇచ్చింది వాక్యం ఇరవై వచనం నుంచి ఈ రోజు నువ్వు రియలైజ్ కావాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి నువ్వు ఏదో ప్రవచిస్తున్నావని ఫీల్ అవుతున్నావా నీ సేవల దయ్యాలు పడిపోతున్నాయని ఫీల్ అవుతున్నావా ఫీలింగ్ ఈ లోకానికి సంబంధించి మనకి ఫీలింగ్స్ అవసరం ఎమోషన్స్ అవసరం మనకి అర్థమవుతుందా ఈ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉన్న వాళ్ళంతా మోసపోయిన వాళ్ళు సేవా జీవితంలో నీ నామం నా అనేకమైన అద్భుతములు మేము చేయలేదా అని చెప్పుదురు అంటున్నాడు అంటే ఎన్ని గుంపులు ఉన్నాయ ప్రవచించే గుంపు ఒకటి దయములు వెలగొట్టే గుంపొకటి అద్భుతములు చేయ గుంపు మూడు రకాల సేవకులు ఉన్నారు ఇక్కడ మూడు రకాల సేవ అంటే బాగుంటాయి సేవకులు అంటే మళ్ళీ మనల్ని మనం చెప్పే వాక్యమేదో వంకర్ మీద ఎవరినో టార్గెట్ చేస్తాం అనుకుంటాం మొదటి నుంచి కూడా టార్గెట్ చేయలేదు నాకు తెలుసు ప్రభు తెలుసు నాతో పాటు సేవలు తిరిగిన వాళ్ళకు కూడా తెలుసు నేను ఏ మనిషిని టార్గెట్ చేయలేంట ఒక్క మనిషి పిల్లలు తీసుకోలేదు కొంతమందికి నా మీద ఉంటే డౌట్ వీరు కావాలని నా గురించి వ్యతిరేకంగా చెప్తున్నారని సరికుంటున్న కానీ మనకు తెలుసు మన ప్రభుత్వ తెలుసు ఎప్పుడు ఏ వ్యక్తి గురించి నేను ఎందుకంటే యుగ సమాప్తిలో వ్యక్తి కాదు వ్యవస్థ అంటే సంఘం సంఘము అంతకంతకు చెడిపోతుంది అన్న విషయాన్ని ప్రభు మనకు చూపించేది విగసమప్తికి వచ్చేటందుకే మనుషుకు మారుడు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసానికి కనుగొన విశ్వాసం ఉండదు అందరికీ అయిపోతారు అనేకులు మెనీ అనుంది కదా వాక్యం అక్కడ సార్ ఇప్పుడు చూస్తున్నాం కదా మనం ఆ దినమన అనేకులు అనుంది కదా ఇది ట్వంటీ సెకండ్ సరే ఇప్పుడు చూడండి అటువంటి అద్భుతాలు చేసిన వాడు దయ్యంలో వాళ్ళని ప్రవచించిన వారిని ఇరవై మూడవ వర్షంలో ఏమంటుందంటే అప్పుడు నేను మిమ్మను ఎన్నడూను ఎరగను ఈ ఎన్నడ పదం టౌన్ అండర్లైన్ చేసుకోవాలి నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అంటే ఈ రోజనే కాదు జడ్జిమెంట్ ఏ రోజనే కాదు ఇంతకు ముందు కూడా మీ సేవలో మిమ్మల్ని ఎరగదు కష్టం కదా అట్లా అర్థం చేసుకోవడం ఎన్నడూ మిమ్మల్ని ఎరగను అంటే మీరు థర్టీ ఇయర్స్ సేవ చేశారు మీ థర్టీ ఇయర్స్ సేవలోనే నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగలేదు అంటే వీళ్ళు థర్టీ ఇయర్స్ కూడా మోసంలోనే ఉన్నారు అన్నట్టు అదే పాయింట్ ఒకప్పుడు నేను కూడా అదే రూట్ లో పోయినండి ఎందుకంటే నేను నా సేవా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి స్వస్థతలు జరిగినాయి నేను అదే కరెక్ట్ అనుకున్నాను ఇప్పుడు పొంది వాడు నరకని పోతున్నాడు నశించిపోతున్నాడు స్వస్థత పొందుతున్నారు అతనే వెళ్ళిపోతున్నారు సిస్టర్ మీరు రక్షణ పొందాలా బాత్సం పొందాలా అంటే దానికి ప్రాధాన్యత ఇవ్వలేదు స్వస్థత ప్రాధాన్యత ఇచ్చారు మనం వాళ్ళు కదా ఆత్మ కాబట్టి వాళ్ళ మన సేవ జీవితం ఏమైతుంది నువ్వు వాళ్ళు స్వస్థ పొందుతుంటే సంతోషించిన ప్రభు నీకు వర్ణాలైన స్వస్థపరిచిన వాళ్ళని నరిచి కానీ ఆత్మ నశించిపోతుందే నరకానికి పోతుందే అన్ని చాలా మంది మనం ప్రార్థన చేస్తే ససతలు వస్తాయి ఎందుకంటే విశ్వాసంతో ప్రార్థన చేసినాం కాబట్టి ససత వస్తుంది ఆయన దేవుడు కాబట్టి ఆయన సాక్షాన్ని ఇవ్వడానికి వరకు స్వస్థపరిస్తాడు కానీ వాడి ఆత్మ నరకానికి పోతుందే వాడి ఇంటికి వెళ్ళిపోతాడు స్వస్థత పొంది మీ దగ్గరికి రానే రా మళ్ళా ఎప్పుడో రోగం వస్తే మళ్ళా అది వస్తాడు అప్పుడు కూడా ఏదో విధి జీవితమే కదా నువ్వు అక్కడ నేర్చుకోలేదు నీ సేవ అందుకే వచ్చిన ఆత్మ నశించిపోకుండా ఉండాలంటే అసలైన రోగము హృదయానికి సంబంధించింది అది బహుఘోరమైన వ్యాధి కలదు స్వస్సత అక్కడ రావాలి కదా చరణంలో రోగం పోతాయి క్యాన్సర్లు పోతాయి హెచ్ఐవి వైరస్లు అన్ని కూడా పోతాయి రోగాలు అది దేవుడి విధానం కానీ అసలైన స్వస్థత హృదయానికి సంబంధించింది పాపపు జీవితం పాప భయంకరమైన రోగం కదా మళ్ళీ దానికి సంబంధించిన విషయం మనం పట్టించుకోకపోతే నువ్వు గుణ మోసపోయిన వాడు ఇతరుల మోస అంతే కదా మోసపోయినవాడు మోసపోయినట్లు కూడా గ్రహించలేదు చివరి వరకు అనేది ఇక్కడ చెప్తుంది కాబట్టి అప్పుడు నేను మిమ్మను ఎన్నడను ఎరగను థర్టీ ఇయర్స్ కాదు ఫార్టీ ఇయర్స్ కాదు నువ్వు సిక్స్టీ ఇయర్స్ బ్రతికినా గానీ నీ సేవ జీవితం డెబ్బై ఏళ్లైన గానీ నీ సేవ జీవితము తొంభై ఏళ్లైన గానీ నేను నేను ఎన్నడూ ఎరగను అంటే నీ పరిస్థితి ఏం అందుకే ఇరవై నాలుగో వర్షంలో జ్ఞాపం కాబట్టి కాబట్టి అంటే ముప్పై ఏళ్ల తరత నువ్వు చనిపోయినాక లేక డెబ్బై ఏళ్ల తరవాత తొంభై ఏళ్ళ తరవాత నువ్వు తీర్పు దినమున నువ్వు ఎవరో నాకు తెలియదు అని చెప్పకుండా ఉండాలంటే ఏం చేయాలా కాబట్టి ఈ నా మాటలు అంతే నా మాటలు విని కేవలము వినేవాళ్ళం కాదు మనం విని వాటి చొప్పున చేయివాడు అందుకే యాకబు ఎవరో తెలుసా మీకు యాకబు పత్రిక ఇష్టం మొదటి పత్రిక ఇరవై వచనంలో సొంత తమ్ముడు సొంత తమ్ముడు కానీ ఆయనకున్న పదకొండు మంది తమ్ముళ్ళు ఈయన ఒక్కడే పదకొండో పన్నెండో తమ్ముళ్ళు సిస్టర్స్ కూడా ఉన్నారని ఉంది ఒక పుస్తకంలో చరిత్రలో ఆయనకి సిస్టర్స్ ఉన్నారు తమ్ముళ్ళు కూడా ఉన్నారు అంత మంది ఉండగా ఇద్దరే ఆయన వెంబడిస్తారు అందులో ఈయన ఒక్కడు కాబట్టి అన్నని వెంబడించడు అన్న మాటలు ఎంత జాగ్రత్తగాడు ఇప్పుడు జ్ఞాపకొస్తుంది చూడండి కాబట్టి ఈ నా మాటలకి వాటి చొప్పున చెయ్యి ప్రతివాడు అంటున్నాడు అంటే ఆయన అక్కడ ఏమిటాడు వి నాట్ హీయర్స్ ఆఫ్ ద వర్డ్ బట్ డూవర్స్ ఆఫ్ ద వర్డ్ అన్నట్టు అంటే కేవలం వినేవారే కాదు దాన్ని పాటించేవారని అక్కడ ఎందుకు చెప్పిండు ఇది విని గ్యాప్ గా కాబట్టి ఆయన ఉన్నాడు ఆడ ఆ రోజు ఆయన పరలోకం వెళ్తున్నప్పుడు తన అన్న నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే ఎంతగా బాధపడి మా అన్న నన్ను నాకు కూడా చాలా బాధ ఉండే ఒక రోజు మా అన్న చనిపోయినప్పుడు నేను నిం సా లెక్చర్ పెట్టి వెళ్తున్నాను తొమ్మిదిన్నరకి నాకు లెక్చర్ ఉంది వైఎంసీ వరకు దగ్గర దగ్గర బెగపెట్టు ఫ్రీ చెక్క మా వదిన ఫోన్ చేసి అన్నా నోమోర్ అది ఇంగ్లీష్ లో మాట్లాడుతుంది అన్న నో మోర్ అనగానే నాకు అసలు ఏం అర్థం కాలేదు సైడ్ అయితే వాడేపేట వాడేపాటు అంటే హీఈ్ నో మోర్ అన్నది నాకు షాక్ తిన నిన్నటి వరకు మంచి బాగుంటే మొన్నటి వరకు బాగున్నాయి సడన్లీ ఏమైందని తర్వాత ఆయనని రివైవ్ చేయడానికి వరకు ఐసీల తీసుకపోయి అవన్నీ ఎలక్ట్రిక్ షార్ట్స్ అవన్నీ పెట్టి చేసింది ఆయన లేదు అయితే ఆయన ఆయన బయటకు వచ్చే దుఃఖంలో ఏడుస్తా ఉంది నేను లోపలి ఆయన దుడగానే నాకు ఒకసారి చక్కన నీళ్ళు బయటపొచ్చేసిన వేదన భరించలేక ఇట్లా కడుపు లెక్కలు వచ్చేసి ఎందుకంటే అవన్నీ పెట్టిండ్రు ఎక్విప్మెంట్స్ అన్నీ విడిచిపెట్టేసి అప్పుడే వాళ్ళ ప్రయత్నాలు చేసి విడిచిపెట్టి వెళ్ళిపోయినారు కానీ ఆ వారం క్రితము చెప్పిండు మా అన్న ఏమని చెప్పిండంటే జీజస్ నా అతను మాట్లాడిండు నేను మట్టి ఏం చెప్పాను మీకు ఆయన ఏం మాట్లాడిందో నేను మీకు చెప్పాను తర్వాత ఆయన మళ్ళా నెక్స్ట్ వీక్ వచ్చి అతను మాట్లాడుతా అన్నాడు అనిషిట్ చెప్తున్నాను అతను నాకు అప్పుడే అర్థమైపోయింది వన్ వీక్ అయితే అర్థమైపోయింది నెక్స్ట్ వీక్ నేను వస్తా నెక్స్ట్ వీక్ అంటే చిన్న కాలం అయిపోయిందేమో అనేసి నాకు అప్పుడే తట్టింది చిన్న కాలం ఎగ్జాక్ట్ అన్నట్టే నెక్స్ట్ వీక్ అంటే సోమవారం మంగళవారం ఆయన వినకుండా ఎట్లనేది వేదన వచ్చిందా అంటే సహోదరుల మీద మనకు ప్రేమ అట్లా ఉండాలనేది నేను అర్థం చేసుకోవచ్చా ఇక్కడ ఈ వాక్యాన్ని చూసి టాకో కూడా తన అన్న మీద ఎటువంటి ప్రేమ ఉంది ఇప్పుడు బయల్పరచబడుతుంది ఇక్కడ కాబట్టి ఆయన చెప్పిన ప్రతి మాటని ఎంత జాగ్రత్తగా జ్ఞాపకం చేస్తానో మనకు చూపిస్తుంది ఇక్కడ కాబట్టి నమస్సార్ చేయండి ఆ దినమన దానికట్టే ఇరవై నాలుగవ కాబట్టి ఈ నా మాటలు విని వాటి చప్పున చేయి ప్రతి వాడును బండీద తన ఇల్లు కట్టుకుని బుద్దిమంతుని పోలిడును ఇది మనకు కావాల్సింది నువ్వు మోసపోకుండా ఉండాలని సేవ జీవితంలో అంటే నువ్వు ఏం చేయాలా ఆయన మాటలు గైకోర అందుకే రెడ్ లెటర్డ్ గోర్ కదా బైబుల్ ఇంగ్లీష్ బైబుల్లో రెడ్ రెడ్ లెటర్డ్ బైబుల్ అంటాం అంటే యేసు మాట్లాడిన మాటలన్నీ ఎర్రగా ప్రింట్ ఉంటాయంట అక్కడ ఇంట్లో ఉంటది రెడ్ లెటర్ ఉంది ఇక్కడ అయితే అవి జాగ్రత్తగా వినాలంటే యేసు చెప్పిన మాటలని జాగ్రత్తగా వినాలంటే వాక్యం అంతా ఏసువుదే బైబుల్ అంతా ఏస్లో ఆ మాటలు విని వాటి ప్రకారంగా జీవించేవాడు ఎట్లుంటాడట బండ మీద తన ఇల్లు అంటే మోసపోని బండ మీద ఇల్లు కట్టుకుంటాడు మోసపోయేవాడు ఇసుక మీద వాని ఇల్లు కట్టుకుంటాడు కాబట్టి ఏ స్లోభ బట్ట అన్న విషయాన్ని మనం జ్ఞాపకం తీసుకోవాలా వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను చూడండి వాన వరదలు గాలి ఇవి ఆత్మీయ దృష్టి మీద అర్థం చేసుకుంటే మీకు తెలిసిపోతాయి ఏందో కదా మీకు తెలుసుకోవాలి తప్పి అంత విశదీకరించాను వాన వరదలు గాలి ఏ ఇంటి మీద కొట్టను దేవుని ఇల్లు దేవుని ఇల్లు గురించే మాట్లాడుతుండ అంటే విశ్వాసుల ఇల్లు అది ఏదో మీకు ఇప్పుడు బాగా అర్థమైంది ఆ ఇంటి మీద కొట్టాను కాని అది పునాది దాని పునాది బండ మీద వేయబడను అంతేనా వేయబడను గనక అది పడలేదు కాబట్టి ఎవడొచ్చినా ఎటువంటి వాడు వచ్చినా శ్రమలు వచ్చినా నీవు బండ మీద కట్టుకుంటే పునాది గట్టిగా పునాది ఎవరు ఏస్రో మీద పునాది ప్రవక్తలు శిష్యులు లేచిన పునాది మీద మన జీతాలు కట్టవాలని పదినోజు వాక్యం కాదు కాబట్టి ఏస్రో బండ మీద ప్రవక్తలు అపోస్తలు లేసిన పునాది మీద నువ్వు జీవితాన్ని కట్టుకుంటే ఎటువంటి శ్రమ వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా నువ్వు ఎటువంటి ఉపాదనం వచ్చినా నువ్వు కథలో ఆయనలో స్థిరంగా ఉంటావు అన్న విషయం అంటే మోసపోని వాడు అన్నట్టు షేక్ కాడు అని చెప్తుంది కానీ ఇరవై ఆరో వర్షంలో మోసపోయిన వాళ్ళ జీవితం ఎటు మరియు ఈ నా మాటలు విని విని వాటి చొప్పున చెయ్యని వాడు వింటరు గాని చెయ్యరు ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్దిహీనుని పోలి మోసపోయేవాడు బుద్దిహీనుడు వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద పట్టను ఇక రెండు ఇండ్లు రెండు ఇండ్ల గురించి మనం చూస్తున్నాం బాగా అర్థమవుతుందా పాత నిబంధన కాలంలో రెండు ఇండ్లుండే రెండు ఇండ్లంటే ఉత్తర దిక్కున ఇస్రాయేల్ దక్షిణ దిక్కున యూధా ఉత్తర దిక్కున ఏలియా కాలంలో మనం చూస్తాము పాపం ఎట్లా సంక్రమించిందో విస్తరించిందో ఆ దేశం అంతటా తన భార్య అయిన యజబేలు నుంచి బయలుదేవత ఆరాధన మొత్తం దేశమంత ప్రాకీది దాని తర్వాత అహాబు నుంచి అంతేనా యజబేలు కూతురుని దక్షిణ దిక్కున ఉన్న యహోషోపాత కొడుకుకిచ్చి పెళ్లి చేసుకుంటారు ఆ యజబెల్ కూతురు ద్వారా బయలుదేవత ఆరాధన దక్షిణ దిక్కు వస్తుంది రెండు ఇండ్లు పోయినాయి ఉత్తర దిక్కున ఇల్లు ఒకటి దక్షిణ దిక్కున ఇల్లు రెండు టూ హౌసెస్ అంటాం ఇది దీనికి చాలా అసరకరమైన ప్రదర్శనలు ఉన్నాయి రెండు ఇండ్లు ఇవి హౌసెస్ అంటాం యాక్చువల్ గా ఎప్పుడన్నా తీరిక్కుంటే నేను మీకు అవి చూపిస్తాను రెండు హౌసెస్ చెడిపోయినాయి పాత కాలంలో ఇక్కడ కూడా రెండు హౌసెస్ ఉన్నాయి ఇక్కడ కూడా రెండు హౌసెస్ ఉన్నాయి రెండు హౌసెస్ చెడిపోకుండా ఉండాలంటే హెచ్చరిస్తుంది ఇక్కడ ఒకటి ఆల్రెడీ చెడిపోయిందని చెప్తాడు ఇంకో ఇంకొక ఇల్లుంది అది చెడిపోకుండా ఉండాలంటే ఆయన మాటలు గైపో అని చెప్తున్నాడు ఇక్కడ చూడండి వాన కూర్చాను వరదల కూర్చొను ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడు అది కూలబడను దాని పాటు గొప్పది అని ఈ వాక్యం చాలా కష్టతరమైంది ఇరవై ఏడవ వర్షంలో రెండవ గృహం గురించి మాట్లాడుతుడు ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడు అది కూలబడను కొట్టంగా కూలబడుతుంది దాని దాని పాటు గొప్పది అది అసలైన దాచబడిన వాక్యం దాని పాటు గొప్పది అంటే ఇంగ్లీష్ ఏముందో నేను చూడలేదు సెవెన్ సార్ గ్రేట్ వాజ్ ఇట్స్ ఫాల్ అంటే గ్రేట్ వాజ్ ఇట్స్ ఫాల్ దాని పాటు చాలా గొప్పది అంటే అది పడిపోయిన విధానము బహు గొప్పది అంటే ఇంకా ఎవడు దాన్ని కట్టలేడు అదే అర్థం ఒకసారి కూలిపోయిందంటే దాన్ని ఎవడు కట్టలేడు అంత గొప్ప ఫాల్ గొప్పగా పతనం కావడం పాటు అంటే పడిపోవడం దాని పాటు అంటే పడిపోయింది అది పడిపోయిన విధానము బహు గొప్పది అది ఎండ టైమ్స్ చెప్పబడిన వాక్యం ఇది ఇవన్నీ ప్రవశాంతంగా చెప్పబడ్డాయి మనం దురదృష్టం అంటే చూడలేకపోతున్నాం ఈ వాక్యాన్ని కాబట్టి ఇరవై ఎనిమిది నిమిషంలో వేసు ఆ మాట ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహంలో ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండేది ఏనైనా ఆయన వారి శాస్త్రాల వలె కాక అధికారము గల వాణి వలె వారికి బోధించుండరు కాబట్టి ఆయన బోధ ఆశ్చర్యకరమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తారు కాబట్టి ఈ ఈ మతపరమైన జీవితంలో ఏముంటుందంటే ఎక్కువ అధికముగా ఈ లోపంగా జీవించడం వలన సూపర్ఫిషియల్ గా జీవించడం వలన వాక్యం పట్ల ఆసక్తి లేకపోవడం వలన మోకాల మీద జీవించారు గంటలు గంటలు ప్రార్థన చేయలేరు కుర్చీల మీద కూర్చుంటారు ప్యూస్ మీద కూర్చుంటారు వాళ్ళ జీవిత విధానం ఆ రీతిగా ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ కూడా ప్రార్థన చేయలేరు వాళ్ళు ప్రార్థన చేయంటే మీరు చెయ్యండి యాక్టర్ వాక్యాన్ని చెప్పండి అంటే మీరు చెప్పండి నేను ప్రార్థన చేస్తాను అంటారు వాళ్ళ నేచర్ అది అంటే ఇవన్నీ సూపర్ఫిషియల్ లైఫ్ మనం అంటే ప్రత్యక్షణము రెడీ ఉన్నామా యజమానుడు వచ్చే ఏ పని పనిలో నిమగ్నమైన వాడిని పెంచుకోవడానికి వాక్యం కాబట్టి ఎవ్రీ టైం రెడీ ఉండాలి నువ్వు కూడా నువ్వు రెండు మూడు సార్లు నాకు చేయించినవా కొన్ని కొన్నిసార్లు రవి భ్రదర్ కూడా చెయ్యి ఉంటాడు చెయ్యవద్దు కదా అంటే చెయ్యి వాడు అంటే మన భాషలో చెయ్యవడం అంటే వేరే చెయ్యవడం అంటే ఆదుకోవడం కూడా అర్థం అంతే రెడీగా ఉండాలన్నట్టు ఎందుకంటే ఆయన అందరితో మాట్లాడే దేవుడు నీ కూడా నా కూడా నాకు కూడా వినాలని ఆశ ఉంటది వాక్యం నువ్వు చెప్తుంటే విని నేను నేర్చాలని ఉంటది నువ్వు చెప్పకపోతే నేను ఎట్లా నేర్చుకోవాలా ఆశ అన్నట్టు అంటే నాకు కూడా ఆశ ఉంటది ప్రతి ఒక్కరితో మాట్లాడే దేవుడు ప్రతి ఒక్కరి ద్వారా మాట్లాడతాడు దేవుడు కాబట్టి నువ్వు రిలీజియస్ గా ఉంటే మతపరంగా ఉంటే మోసపోయే జీవితం ఇస్పాన్ పిల్లలందరూ రిలీజియస్ గా ఉండి మోసపోయారు కదా అది మేము చేస్తుంది కరెక్ట్ ఏమో దశమభాగం లేమో ఇది కరెక్ట్ ఏమో అది కరెక్ట్ ఏమో బలి అర్పించడం కరెక్ట్ అన్నిట్ల కరెక్ట్గా ఉన్నాం కదా పుదినాలోను సోంపులోను జీలకరణలోను మేము విధాన క్రమంగా ఉన్నాం కదా అని సమర్థించుకుంటున్నారు కానీ అసలేది ఉత్తమ మీద పోగొట్టున్నారు అంటాడు దేవుడు పొలత కాబట్టి మోసపోయే జీవితము మతపరమైన జీవితం దాన్ని లీగలిస్టిక్ లైఫ్ అంటారు ఇంగ్లీష్ లో లీగలిజం అంటారంటే ఆచారబద్ధమైన జీవితం అంత లీగల్ గా అంటే చట్టబద్దంగా చేయడం అంటే లా ప్రకారంగా చేయడం అంటే లా ఏం చెప్తుంది శుద్ధీకరణ ఆచరణ పండుగ నియమంగా చేయాలా పండుగ సబ్బాతులు కరెక్ట్ గా చర్చకు పోవాలా ఇంకా ఆ రోజు అట్లా ఇవన్నీ ఆచారబద్ధమైన జీవితం నియామక దినములు ఒక రోజు కూటమిలు ఉంటే కూటమికి పోవాలా ఇవన్నట్టు ఇవన్నీ మ్యాన్ మేడ్ అనట్టు నియామక దినములంటే ప్రార్థన కూటములు మ్యాన్ మేడ్ నీకు ఏం ప్రేరేపణ వచ్చిందో ఎందుకు పెట్టుకున్నావు ప్రేయరీటి నీకు ప్రేరేపణ వచ్చింది పెట్టుకున్నాం కానీ ఇవన్నీ కొలస రాష్ట్రపతికలో చూస్తాం ఇవన్నీ నీడలు నిజస్వరూపం ప్రిస్తులో ఉండదంటాడు కాబట్టి మతపరమైన జీవితం ప్లాన్స్ ప్రోగ్రామ్స్ తో ఉంటుంది మనం ప్లాన్స్ ప్రోగ్రామ్స్ కొంటాం ప్రతి ఆయనకి సమర్పించుకుంటాం ఆయన ప్రేరేపణిస్తే చేస్తాం ఆయన ప్రేరేపణ ఇవ్వకుండా చెయ్యం కొంతకాలంలో రెస్ట్ తీసుకుంటే రెస్ట్ తీసుకుంటాం కొంతకాలము నీ శక్తికి మించిన ప్రయాణం ఎక్కువ ఉందంటే పరిగెత్తుతాం సేవలో అటువంటి సేవ జీవితాలు మనం పరిగెత్తాల అందుకే ప్రభు మన సేవలో ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు ఎక్కడపై అద్భుతాలు పెట్టాలంటే ఎక్కడపైనైనా అద్భుతాలు చెప్తున్నట్టు మంచిది నాగారు మాకు మంచి జరిగింది మాకు ఇంకా అంటే దేవుడు కార్యం చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు నువ్వు లీగలిస్టిక్ గా లేవు అంటే మతానుసారంగా జీవిస్తలేవు ఈ వాక్యాలని క్రమంగా అర్థం తీసుకుంటున్నా జాగ్రత్తగా అర్థం తీసుకుంటున్నావు నువ్వు వాటిని పాటిస్తున్న ఉత్తగా చెప్పటమే కాదు నేను పాటించకుండా చెప్తే వేస్ట్ కదా నేను కూడా వాళ్ళ గుంపులోనే ఉండిపోతాను కాబట్టి ఆ రెండు గుంపులను మనం ఉండదు ప్రవ్వా ప్రవా అనే పిలిచే గుంపులు మనం ఉండదు ఏ రోజు కూడా మిమ్మల్ని ఎరగదు అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా మిమ్మల్ని ఎరగనట్టున్నాడు కాబట్టి అటువంటి గుంపులు మనం ఉండకుండా ఉండాలంటే ఇదైనా మనం ఈ విషయాన్ని జ్ఞాపం చేస్తాం ప్రార్థన ప్రభావం ఒకసారి పరిశీలించినాయి అనే వారి గుంపుల నేను ఉండకుండా సహాయపడు ప్రవ్వా అని ప్రార్థించాల మొక్కల మీద ఉండాలా ఎంత నొప్పులున్నా ఉండాలా మొక్కల మీద అలవాటు పడుతుంది మన శరీరాన్ని ఎందుకంటే మన శరీరాన్ని మనం టైమ్ చేసుకోవాలా ట్రైన్ చేసుకోవాలా దాన్ని సాధువు చేసుకోవాలా మన శరీరానికి కాబట్టి శరీర నియమాలు కూడా ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా పాటించాలా మన శరీరానికి జాగ్రత్తగా కాపాడుకోవాలా పరిస్థితి పెట్టుకోవాలా దాన్ని అనవసరంగా ఫీడ్ చేయకుండా ఎంత ఫీడ్ చేయాలి ఫీడ్ చేయాలా ఏం ఫీడ్ చేయాలి అంత ఫీడ్ చేసుకోవాలా ఆయన సేవ కొరకు సిద్ధపడాలా శక్తికి మించిన ప్రయారిటీ కొన్నది ఈ కాలంలో కాబట్టి ఎంతో మంది పడిపోతున్నారు ఎంతో మంది మోసపోతున్నారు నీ కాలంలో నీ నీతో పాటు ఉన్నవా వాళ్ళందరికీ ఈ ఒక్క ఇటువంటి వాక్యాలు చూపించి వాడిని ప్రభుత్వంతో నడిపించాలా పాట పాడుతున్నాను రావా వేస్తేవా నీ రాకై ఎదురు చేస్తున్నాను ఎన్నో ఆత్మలను మరి నిజంగా తెప్పుతున్నావా లేక మోసం తగ్గ అని పరిశీలించుకోవాలా పరిశీలించుకుంటే అవకాశం కూడా ప్రభు మనకి ఇచ్చింది ఈరోజు నేను ప్రార్థన చేసిన ప్రధాన ప్రతిరోజు ఉదయం ప్రతిరోజు నన్ను క్షమించమని ప్రార్థిస్తా ప్రభావ నువ్వు నా కొరకు కలవరిశలలో నీ యొక్క ప్రాణాన్ని త్యాగం చేసినావు నా పాపములు శాపములు రోగంలను గ్యసనంలను చెడు తలంపులను చెడు ప్రవర్తనను అన్నిటి నువ్వు అక్కడ భరించినావు ఆ రీతిగా చేసి నన్ను గిడగా స్వీకరించినావు నీ యొక్క పరిశుధిక అభిషేకం అనుగ్రహించినావు కృపవరలు ఇచ్చినావు ఆత్మ ఫలాలు ఇచ్చినావు పర్లోకూపు జ్ఞానం అనుగ్రించినవు దివరాత్రులు కాచి కాపాడుతున్నావు ఇన్నాళ్ళు నువ్వు నాకు సహాయపడుగున్నావు నీకే వదనాలు ప్రభావా అని నేను ప్రార్థన చేసుకుంటా ప్రతిరోజు అదే ప్రార్థన చేసుకుంటేనే నేను ఎక్కడ తగ్గిపోతున్నాను ఎక్కడ పడిపోతున్నా చూపించు నా జీవితాన్ని నేను సరి చేసుకోవాలా నాకు చూపించు ప్రభు అని ప్రార్థన చేస్తాను నేను సరి ఇంకా అనేక మందిని నీ తట్టని నడిపించాలా సరి చేయాలా ప్రభు ఎందుకంటే రక్షింపబడ్డ అనుంది ఇక్కడ వాక్యం కాబట్టి మేము మోసపోకుండా ప్రవ్వా మోసపోతున్న వారిని బయటికి తీసుకొని రావాలా అటువంటి సేవలమ్మని నడిపించు ప్రవ్వా అని ప్రార్థన చేసుకుంటా ఉంటాడు మనకు అటువంటి ప్రార్థనలు అవసరం ఇవ్వచ్చు ఎందుకంటే మత్యాలు చెప్పిండు మన ప్రభు ఆ దినం ఎట్టుంటది అనేకులు నా పేరట వచ్చి పలువురిని మోసగించదు నేను ఇదిగో ముందుగానే మీతో చెప్పిన అన్నాడు కాబట్టి ముందుగానే చెప్పిండు కాబట్టి మనం మీరు జాగ్రత్త మోసపోకుండా మన జీవితంలో మన కుటుంబాలను మనం కాపాడుకోవాలా ఆయన బయట చూడకండి బిల్డింగ్స్ చూడకండి రిలీజియస్ సిస్టమ్స్ చూడకండి మనుషులు చూడకండి వాళ్ళు ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకున్నారు ఇదే కరెక్ట్ అనుకోకండి వాళ్ళ సేవల్లో కుప్పల్ కుప్పల్ కింద పడిపోతున్నారు కాబట్టి ఇదే కరెక్ట్ అనుకోకండి ఇవన్నీ శారీరకమైనవి అసలైన భక్తి హృదయానికి సంబంధించి విరిగి నలిగిన హృదయానికి సంబంధించి అటువంటి హృదయమే నేను కోరుకుంటున్నా బలిని ఎప్పుడు కోరలేదు అంటున్నాడు బలు నాకు ఇష్టమే లేదు అవి నాకు అసహ్యమేస్తున్నాయి అంటున్నాడు అంటే నువ్వు శారీరకంగా జీవించే విధానాలు ఇష్టం లేవు నువ్వు ఎంత బయటికి భక్తిగా అనిపించినానికి ఇష్టం లేదు హస్యంగా తలుపులు గది తలుపులు వేసుకొని లోపల ఏమైనా శరీరంలో నీ హృదయాన్ని కొమ్మించుకో మనకి ఇష్టమైన ప్రార్థన అనేట్లా అటు అటువంటి సేవ జీవితంలో నడిపించు యథార్థతతో పరిశుద్ధతతో సేవ చేయాలా అటువంటి జీవితం మనకు అవసరం మన కుటుంబాలను మన ప్రభు సమర్పిస్తాం మనం సేవలను ముందు కొనసాగుతాం అటువంటి జీవితం ప్రభు మనకు అనుగ్రహించాలా అటువంటి ప్రార్థన మనకు అవసరం ఈ సమయంలో తండ్రి ప్రార్థన చేస్తాను పరిశుద్ధ రోగు తండ్రి మీకు వందాలైనా ఈ యొక్క సమాప్తి చివరి అంచనమే మేము వేలాడుతున్నాం ఈ లోకమే వేలాడుతుంది ప్రభావ ఏ క్షణం ఇది పడిపోతుందో తెలవదు దాని పాటు బహు గొప్పది అని మీరు చూపించే రోజు గ్రేట్ ఈజ్ ఇట్స్ ఫాల్ అన్నారు ప్రభా అది వింటేనే ఒళ్ళు జల్లరిస్తుంది నాకు భయం అనేకులు ప్రవ్వాసపోయినారు ఆ రోజు అనేకులు మోసపోతున్నారు ప్రభావ అయ్యో నేను ఇంత తప్పు మోసపోయినానే ఇంకా అవకాశం లేకుండా పోయిందే అక్రమం చేయవారులారా వీళ్ళంతా అక్రమం చేసినారు అందుకు మోసపోయినారు ఆయన వాక్యాన్ని విని దాని ప్రకారంగా జీవించే క్రమంలో ఉండేటోళ్ళు వాళ్ళు అక్రమం చేసి మోసపోయినారు కాబట్టి వాళ్ళందరు నరకానికి పోతారు ప్రవచించేం లాభం దయ్యాలు వెలుగొట్టేం లాభం అద్భుతాలు చేసేం లాభం అక్రమం చేసిన వారు వీళ్ళందరూ అందరు నరకానికి పోతున్నారు ఎవరు అట్ల పోవడానికి వీల్లేదు మన ప్రయాసం దాని గురించే మన ప్రార్థనలు దాని గురించే వాళ్ళ గురించి ప్రార్థన ఎందుకు లేస్తే ఫస్ట్ ప్రార్థన ఏంటంటే ప్రభు ఈ లోకంలో ఉన్న సేవకులను నశించుకోకుండా వాళ్ళ మోసపోకుండా వాళ్ళని కాపాడు ప్రభు వాళ్ళని రక్షించండి ప్రభు వాళ్ళ సత్యాన్ని ప్రకటించే సేవకులుగా వాళ్ళని తయారు చేయ ప్రభావ నూతనంగా వాళ్ళ మీద మీ యొక్క అభిషేకం అనుగ్రహించి ప్రార్థన చేస్తున్నాను అవును ప్రభు అటువంటి ప్రార్థన మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తాను ఈ యొక్క సాయంత్రం సమయంలో మీ కుటుంబం పట్ల తని ఇందులో ఎవరు కూడా నశించకుండా ఎవరు కూడా మీరు వచ్చినప్పుడు తల ఎత్తుకుని నిలబడే కుటుంబీకులుగా విశ్వాసులుగా తయారు చేయమని ఈ సాయంత్రస్ అని మేము ప్రార్థిస్తున్నాం మేము తిరిగి ఇంటి వెళ్తుండగా మీరు మాకు దయచేమని ఈ శ్రీ క్రీస్తు పరిషత్ అన్నమాన తండ్రి అమ్మాయి